స్తోత్రం ప్రభా పరిస్థితి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన పిడుగు దేవ మహిమ స్వరూపు కృప నీకులు నికే గొప్ప దేవ నీ గడిచిన కాలం అంత ప్రభావం కాచి కాపాడినైనా నీ కృపలు భద్రపరచుకున్నారైనా ఇక నూతన జనాన్ని అనుగ్రహించిన ప్రభావ నీకే స్థుకులు స్తోత్రమైన గొప్ప సమస్త గణత మహిమ ప్రభావం నీకే ప్రభావాలయ నా దేవ ఈ ఉదయ కాలశా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తానికి వచ్చినా మీ సంధికి వచ్చినాం దేవ మాతో మాట్లాడడానికి మా జీతాలు సరి చేయండి ఇక నూతనమైన అభిషేకా అనుగరించినయన మీ వాక్యంలోని సత్యం మీరు గ్రహించేలాగా మా ఆత్మీనే తలిపాండి ప్రవ్వాతల ద్వారా మహింపందని వాక్యం ద్వారా మాతో మాట్లాడాను ప్రవ మీ మీరే ఆధిపత్యం నడిపించండి నా దేవ మీ నూతనమైన ఆత్మతో నింపి అభిషేకించి ప్రవ్వా సత్యాన్ని గ్రహించి మేము దాని ప్రకారం మేము జీవించలాగానే సహాయపడండి మరి విశేషంగా ప్రభావ అనేకులు మేము ప్రకటించాలా ప్రవ్వ ఇలాంటి ఆత్మను మాకు అనుగ్రహించి వాక్యం మీరే మాతో మాట్లాడు మహింపందమని రాణ బిడ్డ త్వరగా ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వా మీరే నడిపించమని ఏసు క్రీస్తు పరిషత్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆమె చెప్పిన మీరు పాట పాడండి నీంతగాోితి వోదేవాుకోంతగాో నో నాది పాత్ర Hallelujah Yesiya Hallelujah Yesiya Nam pa pa mabaa pa naru pivainaa mu me Naa shapa mu pa pa నలి గీవ్రేలాడి నా పాముగా నరూపైనావముగా నలి గీవ్రేలాడివి కు చాలినేవునివే నా స్థానములో కుచాలీన దేవులనివే నాస్తలో ఎందుకో నన్నీ ో ప్రేమి క్షితివేవా స్త్రుయే సయ నీ రూప నిర్మిచిన్నావు పోళికనా చున్నావు నీ రూపమునా నిర్మిచ్యునావు నీ పోలికనా ేమి అద్భుత ప్రేమ సంకల్పం నేనే హిందృకువీ ప్రేమీచివోదేవా indi sthipata padeliya yesya sena musahinn che nasrayena mu anavadangalinchi nanad konna శ్రే నలు సహించి నాశ్రేయమ నా వెదలు వైచి నన్నా కొన్నా నన్ను నీలో చు పన్నావు నను దాచుకున్నావు నన్ను నీలో చుల చిన్న నన్ను దాచు పూ నో నన్ను చీ ప్రేం nadinaputipatra hallelujah in sia hallelujah in sia hallelujah hallelujah thank you very hallelujah hallelujah ah now what am i should say ah panch kunna salute parshudaravag deva nikwa nischaya తరువాణ తెలుగు తండ్రి మీకేస్తూ కుదునా ఈ యొక్క దర్శన కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి సజ్జులెక్కలు నిలబెట్టడానికి మీకు ఎంతో వనాలనైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కురుపన్ మాకానుగరించి నడిపించండి మేము పో ప్రతి మార్గంలో ధారాళం చేయం చే ప్రతి పనిలో విజయం అనుగరించి మనం ముఖ్యంగా ప్రవ్వా సమస్త మీ వాక్యం మీ వాక్యం ఏమి మాకున్నీ సలహా దాని ప్రకారంగా మేము ముందుకు అందుకు మేము వాక్యానికి ప్రాధాన్యత అవునైనా మేము ప్రార్థన కూడా ప్రాధాన్యత ఇస్తాం మీ స్వరం వినాలంటే మీ వాక్యం మాకు అవసరం మీ వాక్యము మాకు ఆ యొక్క విధానాలను నేర్పుతుంది ప్రాభ ఏ రీతిలో ఈ లోకంలో మీ కొరకు సాక్షాత్తుగా జీవించాలో మీ వాక్యమే మాకు మార్గం చూపిస్తుంది తండ్రి మా దీ వెలుగులాగా తిరువులలో వెలుగుని చూపిస్తుంది ప్రభా ఆమె ఎక్కడికి వెళ్తే చీకటి శక్తులు పటపంచలైపోతున్నాయి హైలియా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లించుకుంటున్నాం మీ రక్షణ ప్రణాళికలో మేమందరం ఉండలాగా సాయపడండి ప్రతి విషయంలో మీ కొరకు సాక్ష్యాలు పెట్టుకొని మీరే మహిమానందమని కేసు ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్న దినం మనము ఒక రెండు వాక్యాలు చేశాము అంతగా టైం లేకుంటే వాటిని ధ్యానించడానికి వరకు వాటిని మనం మరి విశేషంగా ఈరోజు చూస్తాము నేను అనుకో ఈ వారము కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయగలిగితే దివసేపుకు సంబంధించిన విషయాలు మనం ముగించుకుంటే వచ్చేవారం బహుశా కొత్త విషయాలు ఏమైనా ధ్యానించడానికి దేవుని ప్రేరేపణిరాల వరం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే సేవ జీవితంలో మనం చూస్తున్న దేవుడు అనాది కాలం నుంచి కళల ద్వారా స్వప్నంల ద్వారానే మాట్లాడుతున్నాడు అన్నాడు ఎందుకంటే అది ఆయన ఆయన ఏర్పరచుకున్న మార్గం అది ఆయన ఏర్పరచుకున్న విధానం అనేది యాకూర్ ఏ రీతిగా కలలుగానేవాడు అబ్రహం కూడా ఏ రీతిగా కలలుగానేవాడు తండ్రుల నుంచి పిల్లలకి రావడం పిల్లల నుంచి తండ్రులకు పోవడం ఆ వాక్యం మన జ్ఞాపకంకి వస్తుంది ప్రతి దేవుడు తండ్రుల నుంచి పిల్లలకు అనుగ్రహించడము పిల్లల నుంచి తండ్రులకు అనుగ్రహించడం అంటే ఆయన ప్రణాళికలు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి అనేది కలల రూపకంగా చూపించండు అబ్రాహాం చూపించిండు నాలుగు వందల సంవత్సరాల తర్వాత తన సంతానము తమ కాని దేశంలో బానిసల్లాగా ఉండి తిరిగి రావడం అనేది అబ్రాహం చూపించిండు గాఢ నిద్ర కల్పించిండు గాఢ నిద్ర రాకపోతే కల రాదన్నట్టు కాబట్టి దేవుడే గాఢ నిద్ర కల్పించి అబ్రాహాంకు కళలో ఆ తన తరం గురించి తన సంతానం గురించి చూపించింది మనం అదే రీతికి చూస్తూ ఉంటాం కూడా కలగన్నప్పుడు నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర నిత్యన కనిపించడం నిత్యన ఆకాశానికి అంటడం కాబట్టి ఆ ప్రతి దశలో ఎవసేపు కూడా నిద్రపోయినప్పుడే కళ కలిగినాడు కళల ద్వారా దేవుడు ఆ రోజునలో మాట్లాడేవాడు ఈ రోజుకి కూడా మాట్లాడతాను నేను నమ్ముతాను అది సంపూర్ణంగా దురదృష్టం మనం వాటికి ప్రాధాన్యత ఇవ్వలే మన చర్చ వాటికి మరీ ప్రాధాన్యత ఇవ్వలే అందుకు చర్చ ఎందుకు ఫెయిల్ అయింది అనేది నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తా ఉంటాను వాటి గు ఎప్పుడు తృణీకరించే భావంతో మాట్లాడము చర్చికి చాలా పవర్ ఇచ్చిండు దేవుడు అంటే బిల్డింగ్స్ కి కాదు మనుషులకి తనని వెంబడించే వాళ్లకు అంత పవర్ ఇచ్చిండు దేవుడు కానీ దురదృష్టం అంటే ఆ పవర్ ఆవగించేంత పవర్ కూడా వాడుకోలేకపోయినది చర్చ్ రెండు వేల ఎటువంటి పాతాల లోకపు దానికి ఎదుట నిలబడలేదంటాడు అంత పవర్ ఇచ్చింది చర్చికి మరి ఈరోజు ఎందుకు భయంతో దాస్తుంది చర్చ్ ఎందుకు భయపడింది సమస్త శత్రు శు శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చిన అన్నాడు చర్చ్కి మరి ఎందుకు భయపడిపోయింది ఈరోజు చర్చ్ వాడు అబధికుడు వాడు భయపెడుతున్నాడు నాకు ఇంకా పవన్ ఉందని వాడు చూపించుకుంటున్నాడు అందుకు మనుషులు భయపడుతున్నారు కానీ మనకు అర్థమైంది వాడి మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు మనుషుల్ని సృష్టించి సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చి నరుడు పాపం చేసి ఆ యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నాడు అందుకు మన ప్రభు ఈ లోకంలోకి వచ్చి తిరిగి అది మన అనుగ్రహించిపోయింది కాబట్టి ఈ పవర్ ని ఎట్లా వాడుకోవాలా అనేది నేను నేర్చుకుంటున్నా ఈ లాక్డౌన్ టైంలో ఎట్లా దాన్ని ఆయన మహిమ కొరకు వాడుకోవాలని నేను ఎప్పుడు కూడా స్వార్థ కొరకు వాడుకోమని చెప్పాలి తర్వాత నేను ట్రై చేసినాక ఇది పని చేస్తుంది అంటే ఇతరులకు చెప్తాను ఇది నా నా సేవ విధానంలో నెరవేరింది కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి ఎందుకంటే అందరూ అటువంటి సేవకులు కావాలనేది నా కోరిక నా కోరికనే కాదు దేవుని కోరిక కూడా ప్రతి పాస్టరు ఇటువంటి పవర్ ఫుల్ మినిస్ట్రీలకు రావాలా వస్తే అద్భుతాలు జరిగేటప్పుడే దేవుడికి మహిమ లేకపోతే నేను ఆల్రెడీ పవర్ ఇచ్చినా కూడా మీరు నిష్ఫలమైపోయి వాపస్ నా దగ్గరకు వస్తున్నారు విడిచిపెట్టి ప్రాణాలు విడిచిపెట్టి నిష్ఫలమైన జీవితం సంస్థల జీవితం అంటాం దాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆయన కొన్నంత పవర్ ఎవరు ఇచ్చాడు మన నిష్ఫలం అయిపోయింది లాస్ట్ కి న్యూ టెస్టిమెంట్ అంటే సంసోన్ కంటే ఎక్కువ పవర్ ఇచ్చండి మనకి కానీ ఎవరికి తెలుసు పవర్ చాలా పవర్ ఇచ్చండి మన దేవుడు కానీ దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం సంసోన్ లాగానే ఈరోజు నాకు ఒక విషయం జ్ఞాపకంకి వచ్చింది ఇది మీతోనే పంచుకుంటున్నావు అని ఆ సప్తరలకు చాలా పవర్ ఇచ్చాడు దేవుడు అపోస్ల కాలంలో వాళ్ళందరి మీద పరుషుల ఆత్మ అభిషేకం పొందినాక అందరూ ప్రతి ఒక్కరు ఏసుకొన్న భాషం పొంది బయటికి సేవ చేస్తుంటే ఒక్కొక్కరి సేవలో ఎన్న అద్భుతాలు జరుగుతుంటే అని అసలు ఏం చేశారంటే ఇంకా ఇటువంటి సేవలన్నీ మనం ముందుకు వెళ్లిపోదామని మొత్తం వాళ్ళకున్న అడిషనల్ ఆస్తులన్నీ కానీ ఎక్కడో వాళ్ళకు ఒక బలైనత అనవసరంగా ఎందుకు సేవకి ఇవ్వాలన్నాడు అక్కడ వాళ్ళు తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అందుకే మన మత్స్సు వార్త మన క్లు మత వార్త పద అధ్యయంలో ఎప్పుడు ధ్యానిస్తా ఉంటాం తన ప్రాణాన్ని సంపాదించుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్నాను కానీ నా నిమిత్తము పోగొట్టుకున్న వాడు దాన్ని తిరిగి సంపాదించుకున్నాను అన్నాడు కాబట్టి వారి ప్రాణము వారి డబ్బే అందుకు నేను డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వను అని నేర్చుకున్న పాఠం కాబీ డబ్బు మనము ప్రభు సేవలో సమృద్ధిగా ఖర్చు పెట్టేస్తా పేదవాళ్ళకి ఎక్కడ పేదవాళ్ళు కనిపిస్తే అక్కడ మనం ఇచ్చేసా ఎందుకంటే ఆ సీకరెట్ నాకు అర్థమైపోయింది ఆ సీక్రెట్ ఏంటంటే నీ ప్రాణని నువ్వు పొగట్టుకుంటే దాన్ని డబుల్ ట్రిబుల్ మెజర్ లో హండ్రెడ్ టైమ్స్ పొందుకుంటా ఉన్నాడు అక్కడ ఇది ఒక సీక్రెట్ నువ్వు నీకు బహుగా ప్రాస్పెరిటీ రావాలంటే బహుగా ధనం రావాలంటే నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలనేది నేను అక్కడ నేర్చుకున్నాను అంటే మొదటి నుంచి ఇప్పుడు కాదు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా నేను ఈ ప్రిన్సిపల్ పాటిస్తా ఉంటాను ఎవరు అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తుంటారు కష్ట డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చిన ఇవ్వకపోయినా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కొంతమంది మర్చిపోతారు నేను కూడా మర్చిపోయాను చాలా మంది గురించి ఓ వందలు వందలు వేలు వేలు ఇచ్చేసాను నేను తిరిగి నేను తీసుకోలేక చాలా మంది దగ్గర నుంచి బట్ నాకు ఏ రూపంగా కొద్దు చేయలేదు ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు నా బ్యాక్గ్రౌండ్ కి నేను హైదరాబాద్ లో ఈ రీతి చూడగలుగుతున్నానండి ఆ వాక్యం నా జీవితంలో నెరవేరిందని నేను రుజుపరిచిన అనేక పర్యాయం అండ్ నేను ఒక రెండు మూడు వారాల క్రితం కూడా ఈ విషయం నేను జ్ఞాపకం చేసిన ఏంటంటే ఈ యాజకత్వాలకు సంబంధించిన బోధ బైబుల్లో రెండు యాజకత్వాలు ఉన్నాయి నిబంధన యాజకత్వము కృత నిబంధన యాజకత్వము పాత నిబంధన యాజకత్వము లేబి యాజకత్వము క్రొత్త నిబంధన యాజకత్వము మెల్చి శడకు యాజకత్వం పాత నిబంధన యాజకత్వంలో లేవీలకు ఎటువంటి స్వాస్థ్యాలు ఆస్తులు మోసే ఇవ్వలేదు వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళు ప్రతి కుటుంబం నుంచి పదివ భాగం దశమ భాగం తీసుకోవాలా వాళ్ళ బ్రతకడానికి వరకు కానీ మెల్చి క్రమంలో దశమ భాగంలు తీసుకోవడం కాదు ఇవ్వడము ఎందుకంటే రాజు కాబట్టి కాబట్టి మనం రాజుల వంశంలో ఉన్న వాళ్ళ మనం బెగ్గర్స్ ని ఓ రీతిగా లేవి లేబీ గోత్రము బెగ్గర్సే ఎందుకంటే వాళ్ళ ఏం లేదు ఆస్తులు వాళ్ళు వాడు ఎట్లా పోషించి కుటుంబం నుంచి తీసుకోవాల్సి వస్తుంది అందుకు వాళ్ళు పది తీసుకున్నారు సరే ఇప్పుడు ఒక వంద కుటుంబాలు ఉన్నాయి వంద కుటుంబాలైతే నువ్వు లేబీ పాస్టాడవనుకో వంద కుటుంబాలు దశమభాగం ఇస్తే నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటావు ను దగ్గరలా కనిపించవు దగ్గరవే ఒక రీతిగా బెగ్గింగ్ చేసుకుంటావు దశమ భాగాలు తీసుకుని నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే నువ్వేమనుకుంటున్నావు అంటే దేవుడు నన్ను సమృద్ధిగా ఆశ్రయించాలనుకుంటున్నావు కానీ సంఘం నిన్ను ఆశ్రయించింది దేవుడు కాదన్నట్టు ఓ రీతిగా చెప్పాలంటే ఓ రీతిగా పాపం కూడా ఎందుకంటే మలకి గ్రంథంలో ఉంది నా మందిరంలోనికి మీరు దశమ భాగంలో తీసుకొస్తే అక్కడ సంపూర్ణంగా ఆహారం ఉంటే పేదవాళ్ళు వినగలరు కానీ మీరేం చేసేట్లేమి మీరు మీ స్వార్థం కొరకు తీసేస్తున్నారు దశమ భాగంలో మీరు పెద్ద పెద్ద బంగారాలు కట్టుకున్నారు పెద్ద పెద్ద కార్లు ఆస్తి అంతర్పులు బాగా సంపాదించుకున్నారు లగ్జూరియస్ జీవించి ఎవరైతే దశమభాగం ఇచ్చిందో వాడిని దగ్గరగా చేసారు మీరు పీనుగా ఎక్కడుంటే గద్దెలు పోగా ఉన్న పౌ ప్రభు ఏదైతే చెప్పిందో అట్లా కాంగ్రిగేషన్ నిన్ను పీనుగా మార్చేసేది వాళ్ళ దగ్గర అన్ని పీల్చుకోండి వాళ్ళకి ఎప్పుడు నువ్వు తాజా మన్నా బో ఇచ్చింది లేదు అంటే కదా తాజా మన్నా ఇవ్వడానికి అట్లా లేవి యాజకులు ఈ రోజు కూడా దగ్గర్స్ లాగా తయారైపోయినారు అందుకు మన పాస్టర్స్ ఈ ఫుల్ టైం సేవకులతో వచ్చిన సమస్య ఇదే వాడికి తెలియదు వాడు మెల్కీ సదక్ ఖమ్మంలోకి రావాల్సింది పోయి లేబీ జారుకుంటా ఉంటాడు అది సైతాను శోధన ఆ లేబీ యాజకత్వంలోకి పోయి వాడు పాత నిబంధన విధానాలన్నిటి బయటకు తీసుకొస్తున్నారు ఆ శాపాల గురించి అవన్నిటిని బోధించి మనుషులని మభ్యపెట్టడం కానీ మిల్కీ అది శాశ్వత క్రమ శాశ్వత కాలం క్రమమైన యాజకత్వము ఆ యాజకత్వంలో నువ్వు రాజువు రాజు వాళ్ళ ఇచ్చేస్తా ఉంటాడు వాడు ఏం పెట్టుకోడు వాళ్ ఇట్లా దాన ధర్మాలను ఉంటాడు చేసే వానికి మళ్ళా బహుమానాలు వస్తూనే ఉంటాయి తిరుగు దేశాల నుంచి రాజుకి రకరకాల బహుమానాలు బహు విలువ గల కంచి పెట్టకపోతే ఎట్లా వస్తాయి ఆ సీక్రెట్ మనం మెల్కీ సేదు యాజకత్వం నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి నేను ఎప్పుడన్నా టైం ఉంటే ఈ యాజకత్వాలకు సంబంధించిన సిస్టమాటిక్ గా నేను ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా చెప్పుకుంటూ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీటిని కళల రూపకంగా మాట్లాడాలా అంటే మటుకు నువ్వు ఖచ్చితంగా మెల్కీసేదీ క్రమంలోకి రావాలా ఏ లీవీ గురించోన మాట్లాడిందా దేవుడు పాత నిబంధన కాలం వదిలి ఆహారంతో ఎప్పుడైనా మాట్లాడిందా ఎవరితో మాట్లాడలేదు ఏ యాజకులతో మాట్లాడలే ఆశ్చర్యం కదా కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే నీ సేవ పరిచర్యలో నీకు కళలు రాకపోతే నీకు సేవ పరిచర్య లేదన్నట్టు అది చచ్చిపోయింది అన్నట్టు దేవుని సేవకులకు పరిచర్య కొనసాగాలంటే కళల రూపకంగా దేవునితో సంభాషించాలి అందుకే మనం పోయిన వారం మూడు వారాల నుంచి వీరికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం నా వీరు సంబంధించిన వాక్యం దినాన్ని చూస్తున్నాం కీర్తన గ్రంథము పదహారవ దయము ఏడవ నాకు ఆలోచనకరత అయిన యోహో వాన్ని రాత్రి గడియలలో కాబట్టి నిద్రపోయే టైం అది రాత్రి గడియలలో నా అంతరిందము నాకు బోధించుతున్నది కాబట్టి నా అంతరీంధ్రం అంటే లోపల అవయవాలు అన్ని ఇంగ్లీష్ బైబుల్లో ఈ ట్రాన్స్లేషన్స్ అంతా తారుమారు చేసుకున్నారు జేమ్స్ మన కింగ్ జేమ్స్ లో మటుకు చాలా క్లియర్ ఉంది ఏమన్నా ఉందంటే మై రెయిన్స్ ఆల్సో ఇన్స్ట్రక్ట్ మీ మై రేంజ్ ఆర్జీఐజిఎన్ఎస్ మై రేంజ్ అంటే జీవ జీవము మై రేంజ్ అంటే నా నా నా ఎంటైర్ శరీరాన్ని కంట్రోల్ చేసే అవయవాలు చెప్పండి ఇప్పుడు విజయబ్రాదర్ మెడికల్ ల్యాబ్ లో పనిచేస్తాడు మన డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ లో పనిచేస్తాడు బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏ అవయవం అంటే చెప్పండి అన్ని ముఖ్యమే కదా ఎవరి తీవాలంటే ఉదాహరణకి హార్ట్ ముఖ్యమంటారు లంగ్స్ ముఖ్యమంటారు లివర్ ముఖ్యమంటారు ప్రతి గ్లాండ్ ముఖ్యమంటాము బ్రెయిన్ కూడా ఒక రకంగా గ్లాండే కదా కండ్లలో గ్లాండ్స్ ఉంటాయి నోట్లో గ్లాండ్స్ ఉంటాయి ముక్కులో గ్లాండ్స్ ఉంటాయి చెవులో గ్లాండ్స్ ఉంటాయి మన చర్మంలో కింద గ్లాండ్స్ ఉంటాయి ప్రతి అవయవము ఆ నాకు బోధిస్తున్నది నిన్న చెప్తున్నాడు కానీ ముఖ్యంగా ఏం చెప్పండి అన్నిటికంటే ముఖ్యమైనది బాడీలో కిడ్నీస్ అన్నిటికంటే దానికి ఏమైనా కానీ తక్కిన అవయవాలు అన్ని కొలాబ్స్ ఎందుకంటే కిడ్నీలో అట్లీస్ట్ ఒక డైలీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ కిడ్నీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తా ముఖ్యమైనది అది అన్నిటికంటే కాబట్టి కిడ్నీస్ చాలా ముఖ్యమైన బాడీలో అన్నిటికంటే అది బ్లడ్ ని ఫిల్టర్ చేయకపోతే హార్ట్ సరిగ్గా బీట్ చేయదు అది బ్లడ్ ని సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే బ్రెయిన్ కి ఫ్రెష్ బ్లడ్ సప్లై కాదు అది బ్లడ్ ని ఫిల్టర్ చేయకపోతే లంగ్స్ కి ఆక్సిజనేషన్ కి సప్లై కాదు అది బ్లడ్ ని ఫిల్టర్ చేయకపోతే మీ లివర్ సరిగ్గా పనిచేయదు మీ స్టమక్ గ్లాండ్స్ సరిగా పనిచేయదు నీ ఏ గ్లాండ్స్ కూడా కండలో ఉండే కన్నీరు గారిచ్చే గ్లాండ్స్ సరిగ్గా పనిచేయవు చెవులో గుబిలి తయారయ్యే గ్లాండ్ పనిచేయవు ముక్కులో తేమ ఉండే గ్లాండ్స్ పనిచేయవు చెమట గ్లాండ్స్ పనిచేయవు ఇంకా ఏ గ్లాండ్స్ పనిచేయవు బాడీలో ఈ గ్లాండ్స్ పని చేయకపోతే పాయిజన్ బిల్డప్ అవుతాటది బాడీలో కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది కిడ్నీ బాడీలో కాబట్టి ఈ కిడ్నీ ఏం చేస్తుందంట చూడండి అది బోధిస్తుందంట లేక చెప్పాలంటే అవయవాళ్ళన్ని బాడీలో నీకు ఒక జ్ఞానం ఇస్తున్నాయి అంటే వాడికి జీవం ఉందా లేదా ప్రతి అవయవానికి జీవం ఉందా లేదా ప్రతి అవయవానికి తలకాయ ఉందా లేదా అంటే ఆలోచించే శక్తి ఉందా లేదా లేక ఎట్లా బోధిస్తుంది అవయవాళ్ళు ఎట్లా బోధిస్తే ఈ బాబు యాక్సిడెంట్ ద్వారా నేను ఇవన్నీ ఇంకా డీటెయిల్ గా నేర్చుకున్నా కయ్యుడు తన తమ్ముడిని చంపినప్పుడు దేవుడు అంటున్నాడు కయంతో ఈ తమ్ముడి రక్తము మొద పెడుతున్నదంటే భూమి మీద ఒలికిన కూడా దాంట్లో అది మాట్లాడే శక్తి ఉంది దానికి రక్తానికి ఎంతమంది దాన్ని అర్థం చేసుకుందాం ఇంతకాలం బ్లడ్ లో దానికి మెమరీ ఉంది బ్లడ్కి అంటే జ్ఞాపక శక్తి ఉంది బ్లడ్ మాట్లాడుతుంది దేవునితో అంటే ప్రతి అవయవానూ మాట్లాడగలదు అది మాట్లాడగలిగిందంటే అది వినగలదు కూడా అది నాకు ఈరోజు చాలా డీటెయిల్ గా అర్థమైంది నేను ఆ హాస్పిటల్ నా బాబు గురించి ప్రార్థన చేస్తుంటే నాకు ఆ స్వరము వినిపించింది నా ఒక నా హృదయాల నుంచి బ్లడ్ మాట్లాడింది ఏ బ్లడ్ మాట్లాడింది ప్రభుత్వని మాట్లాడే బ్లడ్ వింటది కూడా అయితే రక్షణ అనుభవం పొందిన మనము క్రొత్త అనుభవం పొందిన మనము తర్వాత పరిశుధాత్మ అభిషేకం పొందిన మనం మనం మాట్లాడదాం అంటే కంపల్సరీ అది వింటది అని నేను నేర్చుకుందా లాస్ట్ టూ డేస్ లో ఆ బాబుకి కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయిపోయి మొత్తం చెవులు ముక్కులు కళ్ళల్లోకి వెళ్ళి అంత రక్తం వస్తామంటే నాకు అప్పుడు దేవుడు మాట్లాడింటే ఈ విధంగా ప్రార్థన చేయమని నేను పోయి ద బ్లడ్ ఆఫ్ మాల్కమ్ అని దాన్ని సంబోధించి మాట్లాడినా ఐ కమాండ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు అది డాక్టర్లకు అర్థం కావట్లేదు ఎట్లా స్టాప్ చేయాలని తర్వాత ఇంకొక పాయింట్ అర్థమైంది నేను పెట్టే సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఇంకా బాగా అర్థమైంది బ్లడ్ తనంతట అది బ్లీడ్ కాదు కదా రక్తనాళాలు ఆర్టరీస్ బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ తెగిపోతేనే కదా బ్లీడింగ్ అయ్యేది కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం ప్రార్థన చేసిన ఆర్టరీస్ ఆఫ్ మాల్కమ్ మాల్కం యొక్క యొక్క రక్తనాళాల మీకు ఆజ్ఞాపిస్తున్నారు త్వరగా జాయిన్ గాండి ఎక్కడ దిగుతున్నారో అక్కడ జాయిన్ గాండి బ్లడ్ వెజల్స్ ఆఫ్ మాల్కం ఐ కమండ్ యూ టు రీచ్ అని ప్రార్థన చేసిన దాన్ తర్వాత ఎహెచ్కేలు గంధంలో దేవుడు దిప్పిడ్డు ఆ ఎముకలతో మాట్లాడమంటే అవి జాయిన్ అయినాయి నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ద బోన్స్ ఆఫ్ మాల్కమ్ ఐ కమాండ్ యూ టు రీ జాయిన్ ద ప్రిస్టెడ్ బోన్స్ ఆఫ్ మాల్కమ్ ఐ కమాండ్ యూ టు రెస్టోర్ టు యువర్ నార్మల్ పొజిషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థన చేసిన దాని తర్వాత చిక్ బోన్స్ అన్ని పీసెస్ పీసెస్ అయిపోయినాయి ముక్కు అంతా స్మాష్ అయిపోయింది నేను ప్రార్థన చేస్తున్నా ఐ కమాండ్ యు బోన్స్ బ్రోకెన్ బోన్స్ టు get back to your original position in the mighty name of Jesus Christ తరువాత నేను ఇంకో ప్రార్థన అంటే డాక్టర్ అన్న రిడ్ర్డు మాట్లాడేమేద తలకి నేను ఆయన బ్రెయిన్ తం మాట్లాడనా the brain of malcom i command you not to lose your sense i command you to restore completely receive healing from your creator in the mighty name of Jesus Christ and the Father. So, if you are a Christian, you will be able to do that and you will be able to do that and you will not be able to do that but you will not be able to do that and you will not be able to do that and you will not be able to do that the demon that is taking Malcolm along I command you to get out of this place in the mighty name of jesus christ you have no authority over this place now i take authority of this place i am the child of the most high god ani pradhan vishnu deni vanni secrets reveal chestuna meeku nen chestna pradhana vidanam endukante avi practical ga choosukuna kabatti nen ikku release chestuna aa mystery avi meer practice chesinaapudu min inta mundu var chestha idi rite prarthanalu kani kontha kaalante nenu marchipoyanaliti vidanalu ee prarthana vidanalu ikku ee kontha kaalamanta nen ekku vakyaniki prarthaninchina ప్రాక్టీస్ కి తక్కువగా ప్రార్థన చేసినాడు కానీ నేను తిరిగి ఇది ప్రాక్టీస్ చేయాలంటే దేవుడు ఇంతకాలం ముందు వాక్యంలో నానబడేటట్టు సిద్ధపరిచిండు ఇప్పుడు ప్రాక్టీస్ కి సిద్ధపరుచాడు దేవుడు అదే నేను నేర్చుకోలేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా హాస్పిటల్స్ లో ప్రార్థన చేసేవాడిని పేషెంట్స్ కి ప్రార్థన చేస్తే బయటకు వచ్చేసే వాళ్ళు పేషెంట్ లేది ఈ రోజు నాకు ఈ సీక్రెట్ బెల్స్ పరిచిండు ప్రతి అవయవము దేవుని ఆ యొక్క జీవ అంటే దేవుడి జీవము ప్రతి అవయవములుంటై ప్రతి అవయవం మాట్లాడుతుందని దాము రాజు నుంచి నేను నేర్చుకునే రచ్చు బోధించే ఈ అవయవము మనం చెప్పేది కూడా వింటది ముఖ్యంగా రక్షింపబడ్డ వారి త్వరం అన్యలు చెప్తే వినదు కొన్నిసార్లు నేను ఇది విషయం అర్థం చేస్తాను మంత్రగాండ్లు చెప్తే కూడా వింటది కానీ మంత్రగాండ్లు చెప్తే చెడిపోతాయి కానీ అది తిరిగి రెస్టోర్ కావు ఎందుకంటే వానికి జీవం పోసే శక్తి లేదు వానికి మంత్రగానికి ఇప్పుడు మంత్రగాన్ని రక్షణ పొందాలంటే వాటికి నువ్వు చెప్పాల ఖచ్చితంగా రక్షణ పొందుతారు మంత్రాగాన్ని నువ్వు అవయవాలు చెడగొట్టవేమో వాటిని బాగు చేయలేవు వాటిని నువ్వు బాగు చేయాలంటే నువ్వు కేవలం రక్షణ పొందాల్సిందే ముఖాముఖిగా మాట్లాడగలవా నువ్వు మంత్రగాంతో భయపడి పెరిగే పోతారు క్రిస్టియన్స్ మంత్రగాలు అంటే భయపడతారు దయ్యాలంటే భయపడతారు ఎందుకో తెలుసా నీలో దేవుని యొక్క ఆత్మ లేకుంటేనే నీకు ఆ భయం వస్తుంది ఎందుకంటే ఆ పుస్తకాలను మనం చూస్తాం పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు ఆ రాత్రి ఆ బాబుకి స్థలం ఆ బాబుని సర్జరీ రూమ్ లో తీసుకోపోక ముందు ఐసీ నుంచి బయట తీసుకొస్తుంటే నేను చేయి పెట్టద్దని ధ్యానమని చెప్పినా నేను చేయి పెట్టేసిన ఎందుకంటే ఈ సీక్రెట్ అని మీకు చెప్పాలనుకుంటున్నాయి ఏంటంటే నువ్వు ఎక్కడ ప్రాధాన్యనా ఆ వాతావరణాన్ని నువ్వు అదుపులోకి తీసుకోవాలా సైతాను తీసుకున్నాడు ఎందుకంటే అది వాన్ ఏరియా నన్ను వెన్నుతను చూస్తున్నాను ప్రతి ఏరియా వాన్ ఆదరణంలో ఉంటుంది వాడి అనుచరుల ఆధారంలో ఉంటాయి ప్రతి చీకటి శక్తులు ఉంటాయి అక్కడ సో మత్త వార్తలో ప్రభు ఒక వాక్యాన్ని నాకు చూపించండి అది ఎన్ని కనెక్స్ పరచుకున్నాం కూడా ఏంటంటే చూడండి మత్స్సు వార్త పాదవ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది దీన్ని ఎన్ని గంటలు మీరు ధ్యానిస్తే రాత్రి అంతా మీరు ఇంకా కంప్లీట్ అర్థం చేసుకోలేరు ఈ రోజు స్టార్ట్ చేయండి నైట్ పదవ ధ్యాయము నైట్ అంతా ధ్యానం చేసే అవకాశం ఉంటుంది ఎదురు వచ్చేంత వరకు అదేముంది అంటే పదకొండవచ్చిన పది పదకొండు మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్లి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించు ఏమన్నమాట చూడండి ఇక్కడ ఇంటి ఇంటి వారికి శివమని చెప్పుడు నేను ఈ వాక్యాన్ని పాటించినక్కడ ఎందుకంటే ఏ హాస్పిటల్ అయినా కానీ అక్కడ ఎన్నో మరణాలు అయి ఉంటాయి వాని బాదా అక్కడ విచ్చిపెట్టిపోతుంది అయితే ఆ బాధ దుష్ట ఏం చేస్తాయంటే కలల రూపకంగా పేషెంట్ అనుగ్రహించి పేషెంట్స్ చనిపెడేట్లు చేస్తూ ఉంటాయి అవి ఎందుకంటే వానంతా వారు చంపలేదు కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ వాక్యాన్ని పాటించాల పోయి ఈ ప్రాంతానికి సమాధానం కలుగునుగాక ఏసు క్రీస్తు నామంన ఆమెన్ అనగానే ఆ అక్కడ ఉన్న ఆ యొక్క వైలెంట్ వాతావరణం మొత్తం సమాధానం అయిపోతుంది డీమన్స్ అన్ని పరిగెత్తిపోతాయి ఆయన నామం వినగానే తర్వాత నువ్వేం కరెక్ట్ గా ఆ వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు ఈ హాస్పిటల్ కి సమాధానము కలుగునుక ఈ ఐసీయు సమాధానం కలుగునుక ఈ ఎస్ఐసియు సమాధానం కలుగునగా దాకా ఆ ఆపరేషన్ థియేటర్ లో సమాధానం కలుగును దాకా ఏ సుక్రిస్తు నామం అని ప్రతి స్థలంలో ప్రారంభం చేసుకుని వచ్చేసిన మొత్తం కంట్రోల్కి వచ్చేసింది వాతావరణం ఎక్కడ సమాధానం వచ్చేసింది ఈ డాక్టర్లతో డీమండ్స్ ని గటించిన సర్జన్ దగ్గర ఉండే డీమన్స్ ఏ సుక్రీస్ అన్ని కాగ్గపడుతున్నా డిస్టర్బ్ ఆ డాక్టర్స్ కరెక్ట్ గా సర్జరీ చేయాలా ఆ డాక్టర్స్ కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలా ఏ సిగస్ మీకు అని వాటి తను మాట్లాడినాను ఆ సర్జరీ చేసినప్పుడు వాళ్ళు చక్క చక్క చక్క చెప్పి బయటకు ఈ సర్జరీ ఈ రోజు కాదు రేపు చేద్దాం అనుకున్నాం రేపు చేసింటే ఈ బాబు బ్రతకపోయేవాడు ఈ రోజు చేయడం వల్ల మాకు ఎంతో ముఖ్యమైన విషయం అర్థమైంది ఆ యూరినరీ బ్లాడర్ రక్చర్ అయిపోయింది దాన్ని కుట్టకపోయింటే ఆ యూరిన్ కడుపులోకి వెళ్ళిపోయి పాయిజన్ అయిపోయి చనిపోయేవాడు బాబు తెల్లారి ఆ రీతిగా ప్రార్థన చేయడం వల్ల దేవుడు అద్భుతం చేసింది ఆ పిల్లల జీవితంలో తర్వాత నైట్ అంతా ప్రార్థన చేసిన తెల్లవారులేసి ప్రార్థన చేసిన బాబు గురించి ఎర్లీ మార్నింగ్ చేసి ఆ బాబు ఎంత దూరం ఉన్నా కాని నేను ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్న ఆ బాబు బ్రెయిన్తోని ఆ బాబు తల్తోని తలతోని ఆ బాబు బోన్స్ తోని ప్రతి మాట్లాడుతున్నా నేను నిన్న ఈవినింగ్ డా చెప్పారు తలకి ఏమంత డ్యామేజ్ కాలేదని బ్రెయిన్ కి ఏం డామేజ్ కాలేదని అప్పుడు నేను ప్రాధం నుంచి బయటకు వచ్చిన థ్యాంక్స్ చెప్పి ఇంకా ఒక రూమ్ లోకి కంటిన్యూస్ గా థ్యాంక్స్ చెప్తానే కూర్చుండ దేవుడికి నాన్ స్టాప్ ఒక హాఫ్ అన్ అవర్ థ్యాంక్స్ చెప్తానన్న వందనాలు ప్రాభా వందనాలు నేను థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని మనకు ఒక ప్రిన్సిపల్ నేర్పిచ్చిండు ఇంకేంటంటే పరిశుధాత్మ అభిషేకం సెకండ్ థింగ్ ఏంటంటే వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చూపించిండు అండ్ ప్రతిదీ వాక్య పరంగానే చూపిస్తుండే కాబట్టి అక్కడ అనుమానించేదే లేదు మనల్ని వాళ్ళు అక్కడతో ఆహ్వానించారు కాబట్టి మనం పలికిన సమాధానము వారి జీవితం వచ్చింది తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తున్నారు వాళ్ళకి నేను చూపించిన ఈ విధానం నేను ఈరోజు నీకు ఒక విధానం నేర్పిస్తున్నా సాధారణంగా అందరు దేవుడు ఉన్నాడులే దేవుడు తీసుకుంటాడులే అని చెప్తారు కానీ నేను చెప్తున్నా ఇది విధానం తండ్రికి చెప్తున్నా ఏడుస్తున్నాడు తండ్రి ఇదో ఇది విధానం ఈ రోజు నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తే మీ బాబు బ్రతుకుతాడు చూడండి అంతా ఎందుకు చెప్పలేకపోతున్నారు పాస్టర్స్ ఈ రోజు అక్కడ జరిపిన మిస్టేక్ చర్చి ఎందుకు ఫెయిల్ అయిందనేది నేను ఎన్నిసారి రుజువుపరుస్తా ఉంటాను యోగ గ్రంథంలో నిన్న ట్యూషన్ అక్కడికి నేను వాక్యం చూపించేసి ఈ రోజు ముగిస్తాను ఇంకా డీటెయిల్ గా మనం చూసాం ఒకవేళ రేపు కుదరకపోతే ఎందుకంటే మేజర్ మీటింగ్ పెట్టినా ఫుల్ డే మాట్లాడమన్నారు నన్ను రేపు కాకుండా ఎల్లుండి మటుకు ఖచ్చితంగా నేను ఇది చేస్తాను ఈ వారానికి మాక్సిమం క్లోజ్ చేస్తాను ఈ కళలకు సంబంధించి ముఖ్యంగా కళలో ఉన్నప్పుడు ఎట్లా నువ్వు ప్రవర్తించాలా అనేది నేను ఆ వాక్య పరంగా నేను వాటిని చూపిస్తాను మీకు అనుగ్రహించబడ్డ కలని ఎట్లా నువ్వు ముందు కొనసాగించకపోవాలా కళ యొక్క భావాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఆ ప్రిన్సిపల్స్ నేను వచ్చే ఈ వారం చివరిలో చూపిస్తాను యోగు గ్రంథము ముప్పై అధ్యాయము పద్నాలుగో స్థానంలో దేవుడు ఒక్క మారే రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు ఆయన గ్యారెంటీ చెప్తుండీ మనుషులు ఎట్ల పరిస్థితి కనిపెట్టరు అంట ఆయన మాటలు సో ఇది పరిస్థితి ఈ రోజు ఎందుకు ప్రపంచం ఈ రీతిగా ఉంది అంటే క్రిస్టియన్ లైఫ్ ఎందుకు ఈ రీతిగా ఉంది అంటే నాన్ స్టాప్ వర్షిప్ చేస్తారు రొటీన్ ప్రార్థనలు చేసుకుంటారు బైబిల్ స్టడీ చేసుకుంటారు మన ఇంటికి మరి ఆయన ఎప్పుడు పలుకుతున్నాడు ఎందుకు మీరు కనిపెట్టలేకపోతున్నారు మీ ప్రోగ్రామ్ లైఫ్ నిన్ను కనిపెట్ట ఎందుకున్న ప్రోగ్రామ్స్ నిన్ను కనిపెట్టనియరు ఆయన ప్రోగ్రాంకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోకపోతే ఆయన మాటలు నువ్వు ఎప్పుడు కనిపెట్టవుడు రెండు మారు పలుకును ఒక మారే పలుకును రెండు మార్లు పలుకును అంటే ఫస్ట్ టైం నువ్వు స్పందిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నువ్వు స్పందించకపోతే ప్రభావకు ఎందుకు ప్రభావకు ఎందుకు ప్రభావ సరే అని ఏడుస్తానంటే మళ్ళీ ఒకసారి నీ మాట్లాడుతుంటాడు రెండో మార అది మంచమీద కొనుక్కు డ నిద్ర పట్టినప్పుడు కలలో ఆయన పలుకును చూడండి కలలో ఆయన మాట్లాడతాడు యువసేపుకి ఈ ట్రిక్స్ బాగా అర్థమైపోతున్నాయి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి అర్థమైపోయింది అందుకే వాళ్ళ ఫాదర్ యువసేపును అంతగా ప్రేమించింది ఈ పిల్లని ద్వారా మాట్లాడుతున్నారు దేవుడు వీడికి అర్థమైపోయింది వీడి భవిష్యత్ కాబట్టి కళలు రాకపోతే నీకు దేవ ఇది నేను ఫ్రాంక్ గా నువ్వు ఎంతకన్నా చివైనా ఆశపాడు నేను అక్కడ పోతే ఇక్కడ పోతా అడవులకు పోతాను కుండలు ఎక్కుతాను గుట్టలు ఎక్తాను అటు పోతే నిటుపోతే అది పిక్నిక్ కాదు ఎక్స్ట్రా ఎక్స్కర్షన్ అసలే కాదు హాలిడే ట్రీప్ అసలే కాదు అది యుద్ధం అది ఆత్మీయ పోరాటం ప్రతి స్థలంలో భయంకరమైన చీకటి శక్తులు ఉంటాయి అవి ఆ సృష్టి ఆరామానికి ముందే ఈ లోకంలో పడిపోయినాయి భూమి మీద ఆదికాండ ముద్ర జల చీకటి అకాధ జనం మీద కమి ఉండను ఎప్పుడు పడిపోయినాయి సృష్టిలో ఆరాది పరలోకం నుంచి ఈ లోకంలో పడిపోయినాయి అవి చీకటి శక్తులు దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు అవన్నీ చీకటి శక్తులు అన్ని వెలుగు కలిగిన దాకా అనగానే అప్పటికే ఉన్నాయి చీకటి శక్తులు లోకంలో అవి వెలుగు కలుగున దాకా భూమి బయటకు వచ్చిన దాకా భూమి బయటకు వచ్చింది జలము పైన కిందికి భాగమైపోయింది భూమి ప్లానెట్ మన కాంటినెంట్ తయారైపోయినాయి ఖండాలు తయారైపోయినాయి ఆసియా ఖండం యూరోప్ ఖండం అమెరికా ఖండం ఇవన్నీ తయారైపోయినాయి అవన్నీ తయారైపోయా పెద్ద భూకంపం వస్తేనే తయారైపోయావి అట్లా పెద్ద భూకంపం ద్వారా తయారైపోయినాక ఈ చీకటి శక్తులు ఒక్కొక్క దేశానికి అప్లై చేసుకున్నాయి కొన్ని ముక్కోటి వన్ థర్డ్ ఏంజిల్స్ అంటే ముప్పై శాతం వందకి ముప్పై శాతం అంటే ప్రతి వందకి ముప్పై మూడు దూతలు పడితే కింద ఉన్నారు పైన దూతలు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ వాక్యం ఉంది ఆ దూతలు పడిపోయి దేశానికి ఆ దూతల పొజిషన్ పెద్ద పొజిషన్ దూతము ఈ దేశం నాది దేశం నాదని పట్టేసుకున్నారు ధాన్య నేర్చుకున్నాం దాని తర్వాత ఈ సిటీ నాది ఈ స్టేట్ నాది ఈ ఊరు నాది గల్లీ నాది ఈ ఇల్లు నాది అని పట్టేసుకున్నాయి అన్ని అట్లా ఈ మొత్తం వరల్డ్ ని అవి కంట్రోల్లో తీసుకున్నాయి అప్పుడు ఆ వాళ్ళకి ఇచ్చింది అధికారం పోయి వీటి మీద అధికారం పొందుకోండి అని సైతానికి తెలుసు ఎట్లా మాకు పరలోక రాజ్యంలో స్థలం లేదు కింద మేము రాజ్యం ఏర్పరచుకుంటే నువ్వు ఆదమవలకి ఇస్తావు స్థలం ఆదం వాళ్ళకి ఇస్తావు అధికారం ఎట్లా చేస్తారో చూస్తామని పోయి వాడు ఆదమవలను మోసగించిన్నాడు ఎప్పుడు వినలేదు మనం కదా ఎట్లా వాక్యం చదవలేదు ఎప్పుడు జనించలేదు ఎవరు చెప్పలేదు మనకు అట్లా నుంచి వాడు ఎట్లా అధికారం పొందుకుంటూ ఎందుకు పొందుకుంటున్నది నేను ఇలా చూపించండి ఆయన తప్పక చూపించే దేవుడు మనుషులే దాన్ని కనిపెడతలేరు కనిపెట్టాలా అది నువ్వు కనిపెట్టాలా ఎట్లా కనిపెడతావు చెప్పు ప్రార్థనలు కనిపెడతావు ప్రార్థనలో కలల్లో కనిపెడతా ఆయన మాట్లాడుతున్నప్పుడు కనిపెడతావు దానికే వాక్యానికి చాలా జాగ్రత్త ఎవరు వాక్యాన్ని చెప్తే చాలా జాగ్రత్తగా వింటాను ఏ ఆబరలేరా ఆపిస్తారా అట్లా అని ఎటువంటి వాళ్ళనే కానీ వాక్యం చెప్తుండే నేను జాగ్రత్తగా వింటామంట ఒక చిన్న పిలోనిలాగా ఎందుకంటే ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మనుషులు కనిపెడతలేరు ఎందుకు మాట్లాడతారు అనేది పదహారో వర్షం విన్న మీకు చూపించిన అవన్నీ డీటెయిల్ గా ఎందుకు మాట్లాడతాడు నరులు గర్విసులు కాకుండా తాము తరిచిన చెడ్డ కార్యములు మార్కొన్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడనట్లు కత్తి వల్ల నశింపకుండానట్లు వారి ప్రాణాన్ని తప్పించినట్లు ఈ పద్దెనిమిది వర్షాలు చూడాలి ఆయన వారి చెవులను తెరివజేయును చెవులను తెరిచే దేవుడు ఆయన వారి చెవులను తెరివజేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అంత గొప్ప దేవుడు మన దేవుడు మన ప్రభు పంతొమ్మిది వర్షాలు వ్యాధి చేత మంచెకుట వలను నేర్పు ఎందుకు రోగాలు వస్తాయో రోగం ఎందుకు వస్తుంది ఇక్కడ ఉంది క్లియర్ గా వ్యాధి చేత మంచం వలనను ఒకని ఎముకలలో ఏ నొప్పులు కలుగుట వలను వాడు శిక్ష బుద్ధి చెప్పడం కోరికొస్తున్నాయి రొట్టయ్యు రుచిగల ఆహారము వానికి అసై అందుకు మనము ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం ఒకరోజు అది ఆశ్రయం కాకముందు మంచిగా ఉన్నప్పుడే నేను దాన్ని ఆశ్రయంగా మంచుకుంటున్నాను తిండి పట్ల ఎప్పుడు నేను ఆసక్తి దిప్పించాను ఇప్పుడే నేను అప్పుడు చెప్తుంట ఈ రోజు కూడా నేను ఒకటే చపాతి ఈ రోజు మార్నింగ్ కూడా ఒకటే చపాతి నేను మళ్ళీ ఒక చపాది ఈ రోజంతా ఎట్లా ఉంటావు బ్రదర్ అని ఒక అర్థం మనుషుడు రొట్టె వాళ్ళని జీవిస్తాడా ఆ వాక్యం మీద కదా నీ లైఫ్ లో దేవుని వాక్కు వలన మనం జీవిస్తాం కాబట్టి పద్దెనిమిది వందల ఇరవై మూడవ వర్షంలో యోగ గ్రంథం ముప్పై మూడు ఇరవై మూడు నరులకు యుక్తమైనది ఏదో వానికి తెలియదంట నరులకు ఏది మంచిదో ఏది జ్ఞానం వానికి తెలియదు అది తెలియజేయడానికి వేలాది దూతలలో గరుడుగు ఒక్కడు వానికి మర్ధ్యవతి అయ్యి ఎండి నడులా దేవుడు వాణి అందుకరుణ చూపి పాతలంలోనికి దిగి వెళ్లకుండా వాణిని విడిపించు ప్రాయశ్చిత్తము నాకు దొరికిన సెలవిచ్చున్నా కాబట్టి ఒక్క వ్యక్తి ద్వారానే మనుషులు పాతలంలోనికి దిగిపోకుండా ఆయన ప్రాయశ్చిత్తం కల్పించే వాడిలాగా తయారు చేస్తాడంట ఒక్క వ్యక్తితోని ఆ ఒక్క వ్యక్తి నువ్వు నేనై ఉండాలా అది మన చూపించిన ఏ ఒక్క వ్యక్తి కొరకు వెయిట్ చేస్తున్నాడు ప్రపంచంలో కోట్ల కోట్ల కోట్ల ప్రజలుంటే ఒక్క మనిషి కొరకు ఎదురు చూస్తుండే వాడు ఎవరైనా కావచ్చు నువ్వు కావచ్చు నేను కావచ్చు బట్ ఆశ్రుంది మనం పొద్దున్న లేచి పరిగెత్తున్నాం ఏదో సాధిస్తున్నాం ఏం లేదు అంత పనికిరాంది సాధిస్తున్నాం క్షేమమైన ఆహారం కొరకే కష్టపడుతున్నాం కాబట్టి నీ అంతరీంద్రియాలు వాటితో ఏ రీతిగా నువ్వు సంబోధించాలో అది మరి అది బోధించక ముందు దానికి రోగం వస్తే మీకేం బోధిస్తుంది అది మీ బ్లడ్ని ఎట్లా ప్యూరిఫై చేస్తుంది అది బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందో తెలుసా కిడ్నీ సరిగా ఫంక్షన్ చేయకుంటే ఆ డాక్టర్లేమో బ్లడ్ లో బ్యాలెన్సింగ్ వరకు మందులు ఇస్తారు ఏం లాభం ఫేస్ అది బ్లడ్ని నువ్వు క్లినిక్ ప్యూరిఫై చేసుకోవాలా మీరు ఎట్లయితే అంటకుండా చేతులకి శానిటైజర్ కూసుకుంటారో మనము ఆ బ్లడ్ని శానిటైజ్ చేసుకోవాలా బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవాలా ఏ రూపకంగా చెప్పండి అందర్దు అది సాఫీ ఒక టానిక్ దొరుకుతుంది ఆ టానిక్ దాగితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అంటారు చిన్నప్పుడు చాలా మంది అడిగింది నాకు గుర్తుంది ఇప్పుడు ఉండలేదు నాకు టానిక్ కానీ చాలా ఫేమస్ అండి టానిక్ ఏ రోగాలు రాకుండా మంచి హెల్తీగా ఉండాలంటే ఆ టానిక్ దాగల సాఫీ అనే టానిక్ కానీ నేను చెప్పే ప్యూరిఫికేషన్ అది ఆనగా నీ మాట తీరు నీ వాక్య ధ్యానం నీ స్వీకరించిన వాక్యం నీ బ్లడ్ లో పోయి ప్యూరిఫై చేస్తుంది మీ వాక్యం అది చూపిస్తాను ఎన్నిసార్లు నీ ఎముకలకు తత్వం ఇస్తుంది ఆ వాక్యం నీ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది బ్లడ్ లో ఉండే వైరస్ అన్ని దర్పిస్తుంది అది ఎటువంటి పాయిజన్ ఉన్నదాన్ని గర్థిస్తుంది గెట్అవుట్ ఆఫ్ హిస్ బాడీ అని అది నువ్వు మాట్లాడాలా నువ్వు మాట్లాడితే అది వింటది నీ అంతరింద్రియంలో బోధిస్తున్నాయి అవి వింటాయి కూడా కాబట్టి నువ్వు మాట్లాడితే అవి వింటాయి వాడి జీవితాలలో వాడు పాకలోకి దిగి వెళ్లకుండా కాపాడతాయి మళ్ళీ మీ కిడ్నీస్ ఎటువంటి చూడండి కిడ్నీస్ మొత్తం బాడీని ఫిల్టర్ చేస్తాయి వాటికి సంబంధించిన ఆత్మీయ సత్యాన్ని మీరు చూపించను టైం లేదు కాబట్టి మీరు గమనించడం లేదా మనం ప్రార్థన చేసినప్పుడు చీకటి శక్తులు ప్పుడు వాళ్ళు త్వరగా టాయిలెట్ కి పరిగెత్తారు లింగీస్ ఎక్ ఈ కేసెస్ లేకుంటే కొంతమంది అక్కడే టాయిలెట్ కూరేసుకుంటారు ప్రేయర్ చేసినాక వాళ్ళ తలమి చేపెట్టి దయ్యం వెళ్ళిపోయినాక అప్పటికే వాళ్ళు యూరినేట్ చేసేసుకుంటారు కొంతమంది బాత్రూమ్ కి పోయి టాయిలెట్ కూడా కూర్చుంటారు సో కిడ్నీస్ ఏమేమో పనులు చేస్తున్నాయి దేవుని దృష్టిలో అవి ఇంకా ఆ బ్లడ్ లో ఉంటే ఈ ఏమేమైనా చీకటి శక్తులు ఏమున్నాయి శరీరం లోపల చీకటి శక్తులు కూడా అవి ఫిల్టర్ చేస్తుంది అనిపిస్తుంది నా కోరిపిగా సరే అంత డీటెయిల్ గా నేను ఇప్పుడు ఏం చూపించలేను గానీ నీ ప్రెయర్ ఎఫెక్ట్ ఆ రూపకంగా తయారు కావాలా నీ ప్రియర్ లైఫ్ అట్లా తయారు కావాలా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన కొత్తగా ఇచ్చగుతం చేసుకున్నా వేస్టే అది రొటీన్ ప్రయత్నం అందుకే నీకు బోర్ వచ్చేస్తాయి దేవునికి కూడా బోరే కదా ప్రతిరోజు సేమ్ స్టోరీ వీరికి శక్తినిస్తే మీరు దీన్ని వాడుకోలేకపోయిండే ఆయన ఆయన కూడా నిర్లక్ష్యంగా చూపిస్తాను అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు అప్పవాడు ఎదిరించండి వాడు మీ ఎద్దరికెళ్లి పారిపోతా ఉన్నాడు మరి ఎవరికైతే ధైర్యం బెదిరించడం సైతాన్ని ఎదిరించే ధైర్యం నీకుందా సైతాన ఏ సకరి నాతో ఆధ్యపిస్తున్నా నుంచి వెళ్ళిపో అని నువ్వు చెప్పగలవా ప్రార్థనలో అంత ధైర్యం రావాలంటే నువ్వు ఖచ్చితంగా పరశుధాత్మకుడు కనిపెట్టుకోవాలి ఈరోజు ఇది నిజంగా దిగొచ్చే అనుభవం ఇది ఎందుకంటే అప్పసకరంగా నిజంగా దిగొచ్చింది దేవుని ఆత్మ అందరి తలల మీద వాలింది వాళ్ళ శరీరాలు కొట్టుకున్నాయి ఇట్లా అది కేవలం పెంత కొర చర్చోళ్లకే కాదు ఎస్పీజీ సిఎస్ఐ చర్చలకు కూడా బ్యాప్టిస్ట్ చర్చి హెబ్రోన్ చర్చి వాళ్ళకి మెథలిస్ట్ ఆల్ డినామినేషన్స్ వారికి అది అనుగ్రహించబడింది కాబట్టి డినామినేషన్స్ ఛేదించుకొని ముందుకు పోయి పరుశాత్మ పొందుకోవాలా రాత్రి అంతా ఉపవాసం ఉండండి పరుశురాత్మ పొందుకున్న కొరత దాన్ని అడిగిస్తే అది రాదు ఎట్లొస్తాడు ఆహ్వానిస్తేనే వస్తాడు అడుగు ప్రతివానికి ఉచితంగా ఇస్తున్నాడు పరశురాత్మ దేవుడు మనం నువ్వు అడగలేదు కాబట్టి నీ కేవలది ఇంతకాలం గానే తయారవుతున్నావు వాక్య గని వెళ్ళిపోతున్నావు నీలో శక్తి లేదు ఎందుకంటే పరశురాత్మ ఎవిడెన్స్ లేదు కాబట్టి అటువంటి అభిషేక్ సభ మనం నడిపించాలా రేపటి మరికొన్ని విషయాలు నేను మీకు ముఖ్యంగా కళలకు సంబంధించి మాట్లాడతాడు రేపటిన ఈ రేపు కాకుండా ఎల్లుండి మాట్లాడతాను మోస్ట్ ఆఫ్లీ ఎండ్ ఆఫ్ ద వీక్ కి ఈ కళలకు సంబంధించిన విషయాలు క్లోజ్ చేస్తాను అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించడానికి ప్రార్థిస్తాం తండ్రి మదనాలనైనా కృపానైనా మీకే స్తోత్రాలు ఇస్తాయ గొప్ప తండ్రి ప్రవ్వా ఇటు గొప్ప దేవుడు మాకు దొరికినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం ప్రవ్వా మీ అందరూ ఎంతో ఆనందిస్తున్నాం ప్రవ్వ మాకింకా ఏం అవసరం లేదు ఈ అవసరం లేదు ఈ లోకపు ఆలోచనలు అసలే అవసరం లేదు మాకు ఎందుకంటే మీరు మాకెన్నో ఆలోచనలు ఇచ్చిండ్రు వాటిని వాక్యంతో కూడా బలపర్చారు ఇవి మా సొంత తలంపులు కావని మేము గ్రహించగలిగినాం ఈరోజు అవును ప్రభా ఏ రీతిగా ప్రార్థన చేయాలా మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పించారు గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు మరీ విజృంభించి మేము చేయాలి పని ఎక్కడ పోయినా కానీ హాస్పిటల్స్ ఎంపీ అయిపోయా అటువంటి ప్రేరేపణ అటువంటి సేవలు ఈ వాక్యం ప్రతి బ్రదర్ ఇది ప్రాక్టీస్ చేయాలా అనుమానించకుండా ధైర్యంగా సంపూర్ణమైన విశ్వాసంలో ఈ విధానం నెరవేరుతుంది కలుగుతుంది జరుగుతుంది అన్న అటువంటి దృక్పథంతో ప్రార్థనలో ముందుకు పోగులాగిన సాయపడి నడిపించమని దినమంతం యొక్క సాయం చేతిని వైరస్ మమ్మల్ని ముట్టదని మీరు చెప్పినారు ప్రభు ఇంతవరకు ముట్టలేదు అది మార్చ్ ట్వంటీ మీరు మాతో మాట్లాడారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళ ముట్టలేదు మన అనేక మందిని ముట్టిందంటే వాళ్ళ మీద పరుశుత్మ లేదనేది ఒక సూచన మీరు మాకు చూపించినారు దేవుడు బిడ్డలు కూడా పడుతుంది అంటే పరుశుధాత్మను తురణీకరించారు కాబట్టి అని పురుగు పరత్మని కాబట్టి క్షమించమంతా అర్థిస్తున్నాం అయినా అవున పరుశుధాత్మని దూషిస్తే వాడికి పాపక్షమాపణ లేదని కూడా వాక్యం ఉంది ప్రవ్వ కాబట్టి నేను సత్యాన్ని ధృణీకరించే వాడికి పాపక్షమాపణ లేదంటున్నారు ప్రవ్వ సహీకరించమను అర్థిస్తున్నాం వారిలో మీ యొక్క కృపను చూపించమంతా అర్థిస్తున్నాం డాక్టర్స్ కంట పడతలేదు ప్రభావ మీరు మార్చిలోనే మాత్రం మాట్లాడారు ఈ ఈ వ్యాక్సిన్స్ ఫెయిల్ అవుతాయని ఈ రెండు సార్లు ఫెయిల్ అయింది ప్రభా ఈ వ్యాక్సిన్స్ కానీ మీరు మాత్రం మాట్లాడరు కూడా ఒక వాక్యం ద్వారా మేము గ్రహించగలుగుతున్నాం గతంలో డిసెంబర్ లో దీన్ని బలవంతంగా అందరికీ రుబ్బుతారని కరెక్ట్ గా నెరవేరుతుంది ప్రభా ఈరోజు దీన్ని ఇంగ్లాండ్ లో అందరికీ రుబ్బుతున్నారు రష్యాలో అందరికీ రుబ్బుతున్నారు త్వరలో మా దేశాలు కూడా రుబ్బుతున్నారు ప్రభా కానీ దీని వల్ల వచ్చే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని కూడా మీరు మాకు మాట్లాడారు నేను మేము ఏ రీతిగా వారికి ప్రార్థన చేయాలని మాకు అందరికి అనుగ్రహించండి స్పెషల్ సేవ లో మమ్మల్ని అందరినీ నడిపించి మిమ్మల్ని మహిమపరచాలా ఇది ప్రభు వల్ల కలిగిందని మేము అనేట్ల చూపించాలా అటువంటి సేవలో మమ్మల్ని అందరినీ నడిపించామని ఏ స్వీకరిస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి मनोकूं वन बन प्रार्थन का गोपक्ति संपूर्ण मोहन दिखता है महिमस्वर दीवा कृपा मई डाली के గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడిన ప్రభావ ఈరోజు వాక్యం ధర ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ అనేక మంది ఓ ప్రభావ ఎన్నో పర్యాల నుంచి ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ అయినా ఈ సయానికి వందాలి ఈసేవా ప్రార్థించేయాలా ఏ రీతిగా ప్రభావ మీ వాక్యంలో ఓ ప్రభా నా తండ్రి ఒక సత్యాన్ని ప్రభా చూపించాలా ఏ రీతిగా ప్రభావ అంతరింద్రంతో అవయవాలతోనే మాట్లాడాలనే విషయాన్ని మేము చూపించిన అయినా దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ అది మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభావ నైనా ఏసు ప్రభా మీరు వాటన్నింటిలో మాకు విజయం ఇచ్చేందుకే నీకు వన్నాను ప్రభా గొప్ప దేవ ఈసయ నా తండ్రి చీక శక్తులు ప్రభ నా తండ్రి మంత్రశక్తులు నేను నుంచి పారిపోతే మీరు మాతో మాట్లాడిన ప్రభా అది మేము చూసినా ప్రభావ మా మీరు నెరవేర్చినారు ప్రభా గొప్ప దేవ ఈసు ప్రభా దాన్ని బట్టి నీకు వందాలి ప్రభా నీకే స్తోత్రమైన థ్యాంక్ యూ నాట్ జీజస్ థ్యాంక్ యూ నాట్ ప్రభా నీకు గొప్ప దేవ అలాంటి ప్రభా అభిషేకం మీరు మాకు అందరికి కాబట్టి మీరు మేము వాడుకోవాలి ప్రభా మీ మై ప్రతి నామం ప్రభు కాకన్నా ఏసుక్రీస్తు నామే గొప్పదే అనే ప్రభా అనేకులు మీరు చూపించాలా ప్రభా యేసుక్రీస్తు నామంలోనే ఇది సాధ్యం ఓ ప్రభా తండ్రి నా ప్రభా అనేకులు మేము చూపించాలా ప్రభావ అనేకులు ప్రభావ ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ రీతిగా ప్రార్థన చేయలేదు ప్రభావ కానీ ఈ సీక్రెట్ మీరు మాకు బయలుపరిచిన దాన్ని బట్టి నీకు వందాను ఈ సీక్రెట్ని ప్రభావ ఈ యొక్క మర్మాన్ని ప్రభావం అనేకులు మీరు చూపించాలా వాక్య ఎవరిస్తో సహా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ఎందులో అనుమానించేది లేదు ప్రభావ అనేక సందేహం కలుగుతుంది ప్రభావాలు ప్రభావ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేని స్థితిలో కాబట్టి వాళ్ళు కనికరించే ప్రభావ మీకు నూతన అభిషేకం వేయడం దయచేయండి పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావా ఇది అసాధ్యం ప్రభావ ఆత్మ వలన కడ్గం ఎంతో అవసరం ప్రభా ఆ విషయాలు మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందలు తండ్రి పరిశుధాత్మ కొరకు మీరు కనిపెట్టుకోవాలి ప్రభా నైనా ఇస్ ప్రభా మీకు నూతనమైన అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రభావ అన్ని పొంది ప్రార్థించుకున్నారు ప్రభా మీరు మాకు ఎప్పుడు విచ్చేసినారు ఇవన్నీ కానీ తండ్రి వాటిని పాటించలేని స్థితిలో ఉన్నారు ప్రభా యోగ గంధంలో మీరు మాట్లాడిన ప్రభావ దేవుడు ఒక్క మారు పలుకుని రెండు మార్లు పలుకున్నాను ప్రభావ ఎన్నో మాతో మాట్లాడినా కానీ ప్రభావ వినలేని స్థితిలో ఉన్నాం ప్రభావ కృప చూపించి కనికరించమంటే ఆదిష్టమైన ప్రతి ఒక్కరు ప్రభా ఈ సత్యాన్ని గ్రహించేలాగా ఇది ప్రభావ తన ఇసు ప్రభా ధైర్యంగా ప్రభా అనేక ప్రభావం ప్రకటించాల ప్రభావ ఎందుకంటే ప్రభావ ఈ లోకంలో ఎంతో భయంకరమైన కాలంలో ఉంటుందిగా ప్రభావ ఆ రీతిగా ప్రార్థనలు లేవు ప్రభావి రోజు కానీ ఒకనొక దినం ప్రభా తు ప్రభా మీ యొక్క మీకు చూపించినారు ప్రభా అది నెరవేరుతుంది ఈ కాలంలో ప్రభావ అది మేము చూస్తున్నాం మా సేవ జీవితంలో ఆత్మీయ జీవితంలో మేము చూస్తున్నాం ప్రభావ తండ్రి అద్భుతం మీరు చేసినందుకు వందా ఒక బాబు విషయంలో మీరు మేరకల్స్ చేసిన నీకు వందాలు గొప్ప దేవానికి స్తోత్రం థ్యాంకుల్ జీసస్ థ్యాంకుల్ ప్రవ్వా ఈ సేవలు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభావ అది పాటించాలా ప్రభా నైనా ఇసు ప్రభు వాటి కోసం తండ్రి ఇసుకు ఎంత ప్రార్థించాలో ఉపాసం ఉండాలా ప్రభా నైనా ఇసు ప్రభా ఎందుకంటే ప్రతి సైత శక్తులు ప్రభావ ప్రతి దేశాన్ని ఆక్రమించుకునే ప్రభా అది చాలా మంది తెలియదు ప్రవ కానీ అవి మీరు మాకు చూపించినారు నాయనకు వందాలు ప్రభా ఆయన ఆ రీతిగా ప్రార్థనలు చేస్తే ఆ చీక శక్తులు ప్రభావ ప్రాంతాలు పోతే మనుషులు విడుదల పొందుతారు ప్రభావ వాళ్ళు తన మీ వాక్యానికి వాళ్ళు విధేత జపిస్తారు ప్రభా ఎందుకంటే దృష్టిలో వాడు విననీయుడు ప్రవాడు మనుషుని పరిపరిధిలో వాడు తీసుకొని పోతుంటాడు ఓ ప్రభావ విధానాలు మాకు చూపించినందుక నీకు వందా ప్రభావ ఆయన ఈ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడేందుకే నీకే వన్నాను ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మీరు కళలో రూపకంగా మాట్లాడదాడు మీరు మాతో మాట్లాడను ప్రభా మీ పరలోకపు దర్శనాలు మాకు అనుగ్రహించి పరలోకపు అనుభూతిని మాకు అనుగ్రహించి ఒక దూతలతో మేము సంభాషించా ప్రభావ పురాతన కాలమైన భక్తులతో మేము మాట్లాడాలో ప్రభావ అలాంటి స్థితికి మేము ఎదగాల ప్రభావ మాకు ఆశ కలిగింది ప్రభావ మా ఆశని ఓ ప్రభావ మేము అనుకుని పోయే వాళ్ళు కాకుండా ప్రభావన్ని పాటించి ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయం తండ్రి నీకు వన్నాాన్ని ఇస్తే తండ్రి పత్తి మీకు నూతనమైన అభిషేకాన్ని అనుగ్రహించాలి నా ప్రభావ వాక్యం ప్రార్థా ఇస్తాను కానీ పరిశుధాత్మకులకు ప్రార్థన లేదు ప్రభావ ఎందుకంటే ప్రవ్వా నూనె ఉంటేనే ప్రభావ దీపం వెలుగుతుంది ప్రవ్వా కాబట్టి ప్రభ నైనా సత్యం వల్ల గ్రహించేలాగా మీరు సహాయపడండి దేవుడిచ్చి సర్వాజ కవచం ధరించుకోమన్నారు ప్రభా నైనా ఇస్తు రక్షణ శిరస్థానం సిద్ధ మనసు జోడిని కట్టుకోమన్నారు సత్యం అనే నడువుని దట్టి కట్టుకోమన్నీ ఆత్మీయమైన విధానాలు ప్రభావ ఇవన్నీ మేము నేర్చుకోవాలా ప్రభావం పాటించి ముందుకు సాగిపోవాలా ప్రభా భయంకరమైన కాలుంటున్న వైరస్ తో ఎంతో బాధపడుతున్నారు నాయన ఎంత భయంకరంగా ముందు రోజు ఎంతో భయంకరంగా ఉంటుంది ఎంత ఎంత రోగాలు మనుషులకు డాక్టర్లకు అర్థం పడతలేదు ప్రభావ ఇవన్నీ ప్రభా ఆ కాలంలో మేము ఉంటున్నాం కాబట్టి మనుషులు జరుగుతుంది ప్రభా ఈసుక్రీస్తు నామో నిమిత్తం ప్రభా మేము అని ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు మీరు జరిగించండి ప్రతి ఒక్కరు ప్రభావ మీ తాత ఆకర్షించబడాలా ప్రభావ నా దేవాల యసుక్రవాలంటే సేవకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తుంది నీకు వందా ప్రభావ మమ్మల్ని ఆ రీతి మేము ముందుకు పోవాలా ప్రభా నైనా ఈసు తండ్రి నీకు వందా వాక్యం మీరు మాట్లాడిన ప్రభావ అయినా ఈసు ప్రభావ యుక్తమైన మనుషులకు ఏదో తెలియదు ప్రభావ కానీ ప్ర ఉన్నప్పుడు ప్రభావ మధ్యవర్తి ఉన్నప్పుడు ప్రభావ మీ వాళ్ళ మీద కరులు చూపిస్తూ పాతాలలోకి దిగిపోకుండా వాళ్ళ ఆ ఒక్కరు మేం కావాల ప్రభా నీం నాది దేవాలంటే ఆ స్థితికి మమ్మల్ని ఎదిగింపుజీ మనం ప్రార్థిస్తాం నేను గొప్పదేవ ఎన్నో వాక్యాల ఒక్కడు వెయ్యి వెయ్యి కావాలని చెప్పి అన్నారు ప్రభా ఆ ఒక్కడి ద్వారా వేలకెళ్ళది దూతలున్నా గానీ ప్రభావ గనులైన ఒక్కడు ప్రభా నా నిమిత్తం వస్తా నిలబడితే నేను కరుణ చూపిస్తాను అన్నారు మనుషులతో ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ నీకు వందాలి ప్రభావ ఎంతో మంది ఉన్నారు వారు కావాలని అన్నారు ప్రభా ఆ గనులుగా మేము తయారు కావాలా ప్రభావ ఘనమైన పాత్రగా ప్రభావ మీ చేతులు వాడబడాల ప్రభా తండ్రి ఏసుక్రీస్తు నామం మహమ కొరకు ప్రభావ మేము అనేక చోట్ల ప్రభావ నేను మహమపరచాలా ఆ నామాన్ని మేము ప్రకటించాల మనుషులకు ప్రభావ ఆ నామాన్ని మేము పరిచయం చేయాల మనుషులకు ప్రభావ క్రీస్తునామం ఎరగిన చోట్లకి వెళ్ళి మేము పరిచయం చేయాలా ప్రభావ ప్రతి బిడ్డను మీతో ఆకర్షిపబడాలా అలాంటి సేవాజీత మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభావ ఉన్న ప్రతి బ్రదర్స్ ని కుటుంబాలను మీరు దీవించి ఆశ్రవదించండి నూతనమైన అభిషేకాన్ని అనుగ్రహించండి మీ సేవ వాళ్ళ సేవాజీతో మీరు ఫలవరితం చేయడం ప్రభావ ఎన్నర దున్న భూములు దున్నులాగిన ప్రభావ నడిపించను ప్రభావ ఓ ప్రభా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని పారిధ్యమైన భయంకరమైన కాలం మేము ఉంటున్నాం ప్రభా అయినా ఇసుప్రమే మీ కొరకు ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా ముందుకు వెళ్లాలో ప్రభా మీరేమని నడిపించండి మీరేమో అతను మాట్లాడమని ప్రాధిష్టమైన పరశురాత్మ కార్యం జరిగించండి ప్రభావ ఆనాడు శిష్యుల్లో ప్రభావ విద్యుల నుంచి మీ సేవ చేసిన పశురామ పొందుకొని తిండికి దుగించిన విశేషమైన అద్భుతాలు చేసినారు ప్రభా వాళ్ళ హృదయాలు ప్రభావతాన్ని ఉంచుకునే ప్రభావతావా వాళ్ళు అన్నారు ప్రభా అక్షణ పొందకు మేము ఏం చేయాలన్నప్పుడు ప్రభా పేదలు ప్రసంగిస్తున్నప్పుడు ప్రభావ ఎంతో మంది ప్రభా బాక్సలో నడిచి నడిపించింది నైన్ అలాంటి సేవ జీవితానికి వర్తింపు ఓ ప్రభావ మీ సేవ మీరు చేయాలా ప్రభావ ఎందుకంటే ఇది ఎన్ టైం ప్రభావ ఇది సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ మీరు రాక బహు సమీప ఉంది కాబట్టి ప్రభా సిద్ధపడాలా మా పనులు మేము ముంచు కూడా సిద్ధపడి ముందుకు పోవాలా ప్రభావ ఈ లోకంలో ఎంత చేసినా కానీ అది వ్యర్థమే ప్రభావ పనికిరైన ప్రభావ కానీ దానికోసం మేము ప్రాధాన్యత ఇవ్వకున్న ప్రభావ ఉత్తమైన సంపూర్ణ మీ పరిచిస్తే మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ మీకు నీతిని సత్యాన్ని ప్రభావ ప్రేమతో ధైర్యంగా అనేకలు మేము ప్రకటించాలా అలాంటి బిడలుగా తయారు చేయమని ప్రార్థిష్టం ఈ ప్రేమతో మమ్మల్ని హృదయం నింపని ప్రభావ ఆ కలు శిల్వను చూపిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ ఆ ప్రేమనే మమ్మల్ని జయించింది ప్రభా అయినా ఆ ప్రేమ మీరు చూపించారు మనుషులకి నైమీకులు మీరు చూపించాలి ఆ సెలవు దగ్గర మీరు నడిపించాల ప్రభా అలాంటి శివాజీలకు నడిపించమని ప్రార్థిష్టం గొప్ప దేవ మాల ప్రభా ప్రార్థిష్టం దేవ బిడన్ సంపూర్ణ హీలింగ్ స్వస్థతి ప్రతి అవయవం రెస్టోర్ చేసేందుకు వందా ప్రభావ తండ్రి నీకే స్తో థ్యాంక్ యూ జీజస్ మైటీ గాడ్ అలూయా ప్రభా నైనాక ప్రాక్టీస్ విధానంలో ప్రభు మేం కూడా పాటించలాగానే సాయపడండి ఓ ప్రభు స్వార్థం కొరకు కాదు ప్రభావ ఏసుకరిస్తామో మహిమ కొరకు ప్రభావం పాటించాలా ప్రాభా పరిశుద్ధులకు తండ్రి ప్రతి మేము ఏం చేసినా గానీ ప్రభు మీకు మహిమ రావాలా అలాంటి అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయం ప్రభావ ఏసు ప్రభావ తల్లి నీకు వందాలి ప్రాభ బహు తొరిగి ఉంది ప్రతి సంఘం సిద్ధపడాలి ప్రతి సంఘం ప్రభా ఇక అనుభవాలకి రావాలా రావాలంటే ప్రాభ నా తల్లి ప్రకటించాలా ప్రాభ మేము ఈ విధానాన్ని మేము మనుషులకు ప్రభా ఆ ఒక్కడ మేం కావాల ప్రభావ అనేక ప్రాంతాలు అనేక చెట్ల మీరు చూపించాలా అలాంటి అందరు నడిపించి మీ రాకరికిమని త్వరలో రాన్నేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమె సర్వోన్నత సమయం వందనాలు ప్రభావ మిమ్మల్ని మా అమ్మ పరుస్తూ సంతోషపరచువారంగా ఉండటానికి సాయం చేయండి మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే ఆలోచనలు తండ్రి ప్రభా అతి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి వాసం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభా ఈసారి ఏ విధంగా ప్రార్థించాలి ఎముకలను ఆయన మాంసమును శరీరమును ఆయనతో ఏ విధంగా మాట్లాడాలి ఆ యొక్క ప్లేస్ల గురించి తండ్రి ప్రభా ఆయన గురించి ఏ విధంగా మీతో మాట్లాడాలి అక్కడ వాటిని ఏ విధంగా ఆధనంలో తీసుకోవాలి అనే విషయాలు మాతో మాట్లాడినారు ప్రభా కొత్త కోణంలో తండ్రి ప్రభా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం అటువంటి ప్రాక్టీస్ నేను మేమందరం చేసే వారంగా ఉండటానికి సాయం చేయండి బలపరచండి ప్రభా నాయన చిత్తం అంతా సంపూర్ణంగా నెరవేర్చి మీదకు వచ్చేవారంగా మేము ఉండటా సాయం చేయండి బలపరచండి ప్రభా ఆయన బ్రదర్ మల్కం గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆ చిన్నపి స్వస్థపరచండి ప్రభా ఆయన ఆయన ఎముకలు ఆధీనంలో తీసుకోమని సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని వేడుకొని చుట్టాం తండ్రి గొప్ప కార్యాలను చేయండి ప్రభా అదే మరొక జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి జాస్వాడ తండ్రి ఆయన ఎముకలు కిడ్నీలు వేసు నామంలో మంచిగా వర్క్అవును దాకా తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభా ఆ బిడ్డను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి తండ్రి నాయన అదే మరగ నాయన నేను సంపూర్ణ స్వస్థపరచండి ప్రభావి మీ ఆధీనంలో తీసుకోండి ప్రభా గొప్ప కార్యాలయం చేయండి ప్రభా మీ చిత్తానికి లోబడి ఉండేవారుగా మేము అందరం ఉండేటాక మాకు సాయం చేయండి నేనా అదే మరిగానైనా కోవిడ్ బాధితులు తండ్రి ప్రభానైనా వలస కూలీలు రైతులు తండ్రి ప్రభావరిని ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి సాయం చేయండి వరల్డ్ వైడ్ జరుగుతున్న పర్సిక్యూషన్ బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నైనా వారి నాయన చేదా కాకుండా అక్కడ రక్షణ వారి మనస్సులు కలుగుటకు సాయం చేయండి ప్రభా వారి మనసు తృప్కొనం మీ వైపు వచ్చటం చేయండి ప్రభా అయినా నేను కూడా ఏ విధమైన తండ్రి ప్రభా నైనా సువార్థాలు ప్రకటించే వరంగా పరిశుద్ధాత్మను మళ్ళీ నింపుమని తండ్రి ప్రభా నైనా అభిషేకం దయచేయమని వేడుకొని తింటున్నాం తండ్రి నన్ను తగ్గించుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి బలహీన తండ్రి ప్రభా అనేక విషయాల్లో తండ్రి క్షమించమని వేడుకొని అయ్యా మీరు రక్షణను వృధా వేయకుండా ఇచ్చినట్టి వందలు చెలో యన బిడ్డలను మీ చేతిలో కప్పజెత్తు తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడైన పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ కలిగింది ఆయన జీవన జీవాధిపతి నామానికి వంద ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు ఎంతో వంద ప్రభా ఉండేవా అనేక సందర్భాల ప్రభా అం గ్రహించలేని స్థితిలో ఉన్నాం తండ్రి మీరు పొందుకుండా ప్రార్థన చేయడం అన్నారు తండ్రి ఇంకా అనుమానంగా ప్రభుత్వం ఉండకుండా ప్రభా ప్రభా మరి ధైర్యంతో మీ సత్య స్వార్థం ప్రకటించాలి లేకపోతే ధైర్యంతో ప్రభా ప్రకటిస్తూ అయా మరి ఆచరణ కార్యాలు స్వస్థపరచడం రోగుల్ని అయ్యా అనేకుల్ని స్వస్థపరచడం పాస అనేది తీసుకురావడం వ్యాధి వస్తుల్ని వ్యాధి నుంచి ప్రభావం వాళ్ళకి విముక్తి కలిగేలా చేయటం తండ్రి అలాంటివన్నింటినీ కూడా అయా ఏ విధంగా జయించాలి ఏ సాధించాలనే టెక్నిక్స్ ప్రభావం నేర్పించారు మీకు వందనాలు వాటిని విని మాత్రం వరం కాకుండా ప్రభావం వాటిని ప్రాక్టీస్ చేసి ఆయా అనేకుల జీవితాల్లో ప్రభావ ఆశ్చర్యాన్ని ప్రభావం మీ ద్వారా చూసి అయ్యా వాటిని మెంబపరిచే విధంగా తీర్చమని అయ్యా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థించిన తండ్రి విలువ ఇంకా నువ్వు ప్రభా అయ్యా మరి చెప్పబడినటువంటి వాక్యం ప్రతి ఒక్క మాట ప్రభా అయ్యా అంత విలువైన ప్రభా దాచుకొని భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించినటువంటి జీవితాన్ని కూడా మనం మీరు అనుగ్రహించమని ప్రార్థించినా తండ్రి అదేవిధంగా ప్రభావితమైతే మరి జనవరి మరి స్వార్థ పరిచర్య కోసం వెళ్ళాలని నాశపడుతుండగా ఆ మీ మారేడు మెల్లి ప్రాంతంలో ప్రభా మిగిలిపోయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని మరి దర్శించడానికి చూపించండి ముఖ్యంగా ప్రభా సీమా పాస్ గారు చర్చనీగా ఆ ఒక రోజు అంతా ఆ కొండ మీద ఎవరెవరు ఉన్నారో ఆ కొండ కింద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ చూపించి ప్రభా ఆ ప్రాంతంలో మీరు పరిచయం చేయడానికి మీకు అనుభవించాను ప్రభా అడ్డుపడుతున్నటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని నామంలో తీసివేయండి ప్రభా మరి ప్రభా నిస్వార్థ కట్టుపడుతున్నటువంటి ప్రభా విన్నవారిని సైతం ప్రభా మోసపరుస్తున్నటువంటి ప్రభా సా శక్తులు ప్రభావిడే మీ కాళ్ళ కింద ప్రభా వాటిని అడగమైన మీ నామం బంధించని ఏసైనామాలను ప్రార్థిస్తున్నా ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా మరి ట్రిప్ కూడా మరి క్షేమకరంగాను ఏమకరంగా జరగలేదు ఆశీర్వదించ మన ప్రవైన కృప సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా మాన్కం బాబుకి కొన్ని వైరస్ బాధితులకు సదాకారణంతో